ీనాముపమశ్రవస్తరాజంబ్రహ్మణా ఆనశృణోతి సీదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ఓం భద్రం కర్ణే విష్ణునియామదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తునూ యేమదేవారాయుస్తి వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తాక్ష్యో అదిష్టనేమి స్వస్తి నో బృహస్పతర్దధా శాంతిశ్ శాంతిశాంతి అజాత్యాయతే అజాతి ప్రకృతిస్త ప్రకృతేర భావ ని భవిష్యతి ఈ థీసిస్ మనం ఇంతకుముందు చూస్తున్నాం ప్రకృతేరన్యథాభావ నా కథంచిత్ భవిష్యత్తి ఈ మాట మనం ఇంతకు ముందు విస్తారంగా చూసాం ఒక ఫుల్ శ్లోకమే ఉన్నది అక్కడ భాష్యకారులు కూడా స్వాభావికి సాంసిద్ధికి అని వస్తుంది ఆ శ్లోకం స్వాభావికి దీంట్లోనే ఈ ప్రకరణంలోనే ఏదైనా ఒక వస్తువు ఉన్నట్లయితే ఆ వస్తువుకి ఒక స్వభావం ఉంటుంది దానికి ఒక ధర్మం ఉంటుంది దాన్ని స్వరూపము అని అంటారు అప్పుడప్పుడు స్వభావము అని కూడా అంటారు ధర్మము అని కూడా అంటారు ఆ ధర్మాన్ని అది ఎన్నడూ వ్యభిచరించదు వ్యభిచరించడం అంటే ఒకసారి ఆ ధర్మం ఉండడం ఇంకోసారి ఉండకపోవడం దాన్ని వ్యభిచారము అంటారు వేదాంతంలో అలా లోకంలో కూడా అల్లంటు పెట్టండి వేదాంతంలో వ్యభిచారము అంటే ఆ ధర్మం ఒకసారి ఉంటుంది ఇంకోసారి ఉండదు అటువంటి వ్యభిచారము వాస్తవంలో స్వరూపానికి ఉండదు ఇప్పుడు బంగారం ఉందండి బంగారము ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఎందుకంటే తేడాలు అన్నవి దేశాన్ని బట్టి వస్తాయి కాలాన్ని బట్టి వస్తాయి ఇంకో సందర్ సందర్భం ఏం లేదు బంగారం ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా పచ్చగా మెలమిలమెరిసే లోహము అంతే అవే అలా కాదండి మా ఊళ్ళో బంగారం అంతలా మెరవట్లేదండి ఈ మధ్యనంటే అలాంటి వేషాలు కుదరవు స్వరూపంలో మార్పు రాదు కాదండి ఈ మధ్యన మా ఊళ్ళో మంత్రగాడు వచ్చాడు బంగారానికి ఏదో చేశాడు అని చెప్పి మెరవడం ఇంకా ఎక్కువ ఇలాంటి వేషాలు ఏమి పనికిరావు ప్రకృతే రంగథాభావ నా కథంచిత్ భవిష్యతి కథంచిత్ ఏ విధము కాదైనా స్వరూపము యొక్క అన్యాభావ వ్యభిచారము అంటే ఓప్పుడు ఎలా ఉండడం ఇంకోప్పుడు అలా మారిపోతూ ఉండటం అనేది నా భవిష్యతి ఉండనే ఉండదు ఇప్పుడు పరబ్రహ్మ గలదు ఈ పరబ్రహ్మ అజమా కాదా అజము అజము అంటే పుట్టుకలేమిటి అజమా కాదా అంటే అజము అజము అనాలి అజము అనుకున్న మీరు జము అన్నారనుకోండి మీరు లోకంలో అనుభవం ఎలా ఉంది ఏది ఏది పుడుతోందో ఏది ఏది పుడుతోందో అది తప్పనిసరిగా గిట్టుతోంది కాబట్టి దేవుడు కూడా పుట్టేడు అంటే ఏమవుతుందో ఆ దేవుడి పని ఏమవుతుంది గిట్టుతాడు పుట్టి గిట్టివాడు దేవుడు ఎలా అవుతాడు కాబట్టి దేవుడికి పుట్టుకేమిటండి దేవుడికి పుట్టుక అజము దేవుడి యొక్క స్వరూపం అజము కూటస్థము అలా చెప్తాం మనం శాస్త్రం అలా చెప్తున్నాయి కూటస్థము చలనము లేనిది వికారము లేనిది వికారము అంటే తెలుగులో వికారం కాదు జ్వరం వచ్చినప్పుడు వికారం ఉంటారు ఆ వికారం కాదు వికారము అంటే మార్పు సంస్కృత పదాన్ని కూడా మీరు పట్టుకోవాలి ఈ పాటికి కొత్త వాళ్ళు ఉంటారు అందుకోసం చెప్తున్నాను సో వికారము ఉండదు కూటస్థము అజము పుట్టుక అద్వితీయము రెండవతి లేనిది ఇది పరబ్రహ్మ ఏమండి ఇప్పుడు ఈ పరబ్రహ్మలో మార్పులు వచ్చి పుట్టింది ఎలా ఉందా మాట అలాగా మాట్లాడద్ సార్ ఎలా కుదురుతుంది కుట్ కుదర అయితే కుదర సార్ ఒక్క మాట మీరు వేసిస్తే సర్ ఎందుకైతే శ్రీకృష్ణుడి గీతలో నాలుగో అధ్యాయంలో అజోపిసన్ అవ్యయాత్మ అజోపిసన్ పుట్టుకలేని వాడనే అయినా అవ్యయాత్మ మార్పులు లేని స్వరూపము గలవాడనే అయినా సంభవామి పుట్టుతున్నాను అని పక్కనే ఏమేశాడు ఆత్మ మాయయా మాయచేత అంచేత్ర గౌడపాద కారిక కూడా సతో హి జన్మ పుట్టుతా అన్నది మాయచేత సంభవమవుతుంది తప్ప స్వరూప స్వరూపత అంటే యథార్థంగా పుట్టుకన్నది కుదరదు కాబట్టి అజాతం జాయతే పుట్టుతున్నది అని చెప్పిన సందర్భంలో కూడా పుట్టుకలేని పరబ్రహ్మయే జగద్రూపంగా పుట్టుతున్నది అంటే మాయయ అలా భాషిస్తోంది అని అని సినిమా అండి ఈ జగత్ అంటే సినిమా జీవితం అంటే ఒక సినిమా సినిమా వేరు సినిమాకి వెళ్ళి కూర్చుంటారు రెండు గంటలు పూర్వకాలం సినిమాలు మూడు గంటలు ఉండేవి ఇప్పుడు అలాగే తెవల్దా సినిమా స్లోగా ఉండేది ఇప్పుడు అంతా స్పీడ్ అప్పుడు డైలాగు కూడా వాళ్ళు స్లోగా చెప్పేవారు మీరు ఎప్పుడైనా పాత సినిమా చూస్తే తెలుస్తుంది డైలాగు కూడా చాలా స్లోగా చెప్పేవారు నాకు ఆ డైలాగు చూసినప్పుడు నేను అనుకుంటాను బా ఎంత కామ్గా వీళ్ళు జీవించారా అనిపిస్తుంది ఎందుకంటే మనకి ప్రెషర్ ఎక్కువైపోయి స్పీడ్ ఎక్కువైపోయింది మన జీవితంలో వాళ్ళ జీవితంలో అలాగే ఉండదు చాలా సింపుల్గా ఆ డైలాగ్ డెలివరీ అన్నీ కూడా స్లో అండర్స్టాండింగ్ ఒక మనిషి డైలాగ్ అయిపోయిన తర్వాత ఒక కొద్దిసేపు ఆగి రిప్లై డైలాగ్ ఉంటుంది తర్వాత పాట కూడా అలాగే ఉంటున్నాయి ఉంటుంది చవల్ సో మూడు గంటల సినిమా మూడు గంటల్లో ఎన్నెన్నో అవుతాయి పెళ్ళిళ్ళు అవుతాయి పేరెంటాలు అవుతాయి పిల్లలు పొడుతారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ప్రేమలు ఉంటాయి అందరూ కలుసుంటారు దెబ్బలాడుకుంటారు విడిపోతారు మళ్ళీ కలుస్తారు శృంగార రసం హాస్యరసం కరుణరసం బీభత్సరసం ఎన్ని రసాలు ఉన్నాయో అన్ని రసాలు ఉంటాయి ఈ లోపల ఫైనల్గా మూడు గంటలు పూర్తవుతుంది పూర్తయ్యాక ఒక గ్రూప్ ఫోటో ఒకటి పెట్టి అది కూడా అందరూ అయిపోయిన తర్వాత శుభం అని ఏమంటే ఆ శుభం అన్న తర్వాత బ్లాంక్ అయిపోతుంది తెర అప్పుడు ఆ తెర మీద ఏదైనా ఉందా ఏమీ లేదు పోనీ ఇప్పుడు ఏమీ లేదండి ఇంతవరకు ఎవ్వెవో ఇక్కడ ఉండేడివి అని అనుకోవడానికి అవకాశం ఉందా అక్కడ ఏదైనా జరిగిందా ఏదైనా ఘటిల్లిందా ఏమీ మనిషి జీవితం సరిగ్గా నో డిఫరెన్స్ వాట్స్ కాబట్టి అక్కడ ఆ ప్రకాశము అన్ని రూపాలుగా పుట్టింది ఆ పుట్టిందా ఏది పుట్టలేదు పుట్టింది లేదు గిట్టింది లేదు అంతా కూడా దిఖావట్ అంటే అలాగే కనపడుతూ ఉంటుంది అంతా మ్యాజిక్ షో మ్యాజిక్ షోలో ఏది పుట్టింది ఏది గిట్టింది ఏమీ లేదు అంతా ఉరికే కనపడడం తప్ప ఇంకేమి దానికే మాయా అని పేరు కాబట్టి అజాతం మాయయా జాయతే అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి మనకేం నిర్ధారణ అవుతుందంటే అజాత అజాతి ప్రకృతి ఆ పరబ్రహ్మ యొక్క స్వరూప పరబ్రహ్మ అంటే ఆత్మ మీ స్వరూపమే దాని స్వరూ దాని స్వభావము ఏమిటి దాని ధర్మమేమి అజాతి పుట్టకుండుతయే దాని ధర్మము కాబట్టి ఇప్పుడు చూడండి నేను పుట్టాను అని మీరు కనుక ఒక వాక్యాన్ని మీరు ఎప్పుడైతే అంటారో దెన్ యూ బికమ్ ఏ లిమిటెడ్ ఎంటిటీ ఇన్ స్పేస్ ఇన్ టైం అండ్ యు బికమ్ ఏ ప్రాసెస్ ఒక ఎవర్ చేంజింగ్ ప్రాసెస్ అయిపోతారు మీరు అండ్ యూ బికమ్ వల్లనరబుల్ ఇన్ ఎవరీ పాసిబుల్ మీరు వలనరబుల్ అయిపోతుంది నేను పుట్టాను అనగానే యూ బికమ్ వలనరబుల్ ఏమండి ఈ నేను పుట్టాను అనేది పోని వీడు అనుభవాన్ని ఎలాగ తిరస్కరిద్దాము అనుభవంలో వచ్చిన దాన్ని ఎలా తిరస్కరించాలి అని అందాము అంటే ఎక్కడ మీ అనుభవం ఎక్కడుంది నేను పుట్టేను అనే అనుభవం ఎవరికి ఉంది ఇంతవరకు ఈ సృష్టిలో నేను పుట్టేను అనే అనుభవం ఎవరికీ లేదు జనం పీపుల్ దే ఆర్ నట్స్ అయితే లేదు వాట్ ఎల్స్ కెన్ యూసే పీపుల్ ఆర్ జస్ట్ నట్స్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ దీన్ని స్వామి అఖానజీ మహారాజ్ ఏమన్నారంటే మేషా మేషి మేషి ప్రపాత అంధపరంపర అంటే మేషి అంటే ఈ గుర్రెల మందు ఉంటుంది ఆయన దృష్టాంతం జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమైందంటే ఓసారి ఈ రైల్వే ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్కి పక్కనే ఓ పెట్ట గోడ ఒకటి కడతారు ఎందుకని పశువులు రాకుండా ఉండడం కోసం ఆ పెట్టగోడ ఎలా కడతారంటే పూర్వ క్వాలిటీ సిమెంట్ తోటి పూర్వ క్వాలిటీ ఇటుకలతోటి కడతారు వీళ్ళుగా చేసే సివిల్ వర్క్స్ ఎలా ఉంటాయి ఓ ఏడాది ఎప్పటికీ అది ఉంటుంది మీరు చూసేది ఎప్పుడైనా సివిల్ వర్క్స్ అలా ఊడొస్తూ ఉంటాయి ఎనివే సో ఆ గోడ సగం పడిపోయింది ఈ పెద్ద గొర్రెల ముంద ఆ గోడకి యువతల వైపు వచ్చింది వాటిల్లో ఒక గొర్రె గొర్రెంటే ఏంటండి దానికి తెలిటేట్లు ఉండవు కదా దాని పేరే గొర్రె ఒక గొర్రె ఆ గోడ పెట్టకూడదు అలా దూకింది సరిగ్గా అదే టైంకి ఆ రైల్వే ట్రాక్ మీద ఒక ఇంజిన్ వస్తుంది నా ఆయన చూసి వర్ణించారు పాపం అంటే ఒక గొర్రె దూకేపటికీ ట కట్ట కట్ట కట్ట క యాభై అరవై గొర్రెలు దూకేసి అన్నీ కూడా ఇంజిన్ కింద పడి తునాతునకలు అయిపోయాయి ఒక గొర్రె దూకింది రెండో గుర్రెం కొంచెం వేచి చూసి దూకచ్చు కదా ఇంకా చూడడం వేయలేదు తగ్గట దూకేసి వెళ్తే ఏం దూకేయడం వెళ్ళిపోయాయి ఇంజిన్ కింద పడిపోయాయి చక్రాల కింద పడిపోయి చచ్చిపోయాయి దీన్ని మేషీ ప్రపాత అంటారు మేషి అంటే గ్రూప్ ఆఫ్ దిస్ షీప్ ప్రపాత ఒక్క గుంపుగా వెళ్ళి పడిపోవడం గోతిలో పడిపోవడం వెళ్ళిపోయి మనుషులు ఉంటారు ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషను నేను పుట్టాను అని దే దేకిట్ ఫ్రమ్ ది అదర్ పీపుల్ అండ్ టేకిట్ ఆ సీ అని దాని చుట్టూ పెద్ద కల్చర్ ఒకటి క్రియేట్ చేస్తారు బర్త్డే పార్టీని ఇవేవి అంతేకాకుండా దాని చుట్టూ రెలిజియన్ క్రియేట్ చేస్తారు ఆయుష్య హోమం మరో హోమో ఆ తర్వాత పూజ స్పెషల్ పూజ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ అని ఈ రకంగా దాని చుట్టూ రెలిజియన్ క్రియేట్ చేస్తారు సో సో ఫ్యామిలీలో ఒక వాల్యూ అంటే ఏమిటి అదిగో నా పుట్టినరోజు వీడు చేయలేదు అని అనుకుంటాడు అంటే ఏమిటి అది ఒక ఇమోషన్ ఫోన్ వేరూ వీడు దెబ్బలు ఆడతాడు ఎందుకు వచ్చిందని ఇంట్లో వాళ్ళందరూ గుర్తు పెట్టుకుని వీడు పుట్టినరోజు చేస్తూ ఉంటారు లేకపోతే వీటి వీటితో ఏదైనా అనిపోతాడేమో అని చేస్తారు లేకపోతే పోనీ ప్రేమతోటే చేశారనుకోండి అది ఫ్యామిలీ స్ట్రక్చర్ ఫ్యామిలీ కండిషనింగ్ ఆ తర్వాత సోషల్ కండిషనింగ్ ఎప్పుడండి మీ పుట్టినరోజు ఎప్పుడండి నా పుట్టినరోజు ఎప్పుడండి అని ఈ వ్యాధి సాధు సంతులకు కూడా సోకిందని అందరికీ తెలుస్తూనే ఉంది కదా ఇది కంటే జీఎస్ ఇది దీనికి ఎవళ్ళో ఎక్సెప్షన్ లేదేమో అనిపిస్తుంది అంచేతంటే సమాజం ఒక అజ్ఞాన దిశలో నడుస్తూ ఉంటుంది ముందు వెనుక ఆలోచించాలి సో అంచేతనే ముందు వెనక ఆలోచిస్తే మేషి ప్రపాతం ఎందుకు అవుతుంది కాబట్టి అజాతి ప్రకృతి మీ స్వరూపము అజాతియే అజాతి ప్రకృతి అన్నప్పుడు మళ్ళీ ఒకసారి అజాతి ఇంకోసారి జాతి అలాంటివేమీ కుదరవు ఎందుకని ప్రకృతేరన్యథాభావ కథంచిత్ భవిష్యతి ఎక్కడో ఉన్నాం మనం అజాతయ్య చిత్తం బ్రహ్మైవ జాయత ఇది అజాతంయ చిత్తం బ్రహ్మవ జాయతే ఇది వాదిభి పరికల్ప్యతే ఇప్పుడు చిత్తమున్నది చిత్తము అంటే స్పందనకే చిత్తము అంటారు స్పందన అంటే దేనియందు స్పందన స్పందన అంటే ఇప్పుడు ఆకాశంలో స్పందన ఉండదు ఏదైనా ఒక అధిష్టానం ఉంటే దానికి స్పందన సో గాలిలో స్పందన వచ్చింది అని అలాగ మీరు పై పైనే ఉండే బాహ్యంలో స్పందనకి చెప్తారు ఇది ఆంతరమునందు స్పందన ఆ స్పందనకే చిత్తము అంటారు ఆంతరమునందు ఉండే స్పందన దానికి చిత్తము అంటారు కదలిక దేనియందు ఆ చైతన్యమునందు కదలిక ఆ చైతన్యం బ్రహ్మయే బ్రహ్మయే చైతన్యం ఇంట్లో ఈ విషయం నేను ఇంతకుముందు మీకు మనం చేశాను మళ్ళీ గుర్తు చేస్తా శంకరుని కాలం నాటికి ఉపనిషత్ సిద్ధాంతంలో ద్వైతం లేదు శంకరుడు ఆయన ఉపనిషత్తుల్ని స్వీకరించి భాష్యం రాసి జీవుడే దేవుడు అని చెప్పి వాళ్ళు ఔపనిషదులు జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్పి వాళ్ళు ఉపాసకులు కర్మకాండవాదులు ఉండేవారు ఉపనిషత్తుని స్వీకరించి జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్పిన వాడు ఆయన కాలంలో లేడు ఇట్ ఈజ్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఏమని ఔపనిషదులు అంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఏమని జీవుడి రూపంగా దేవుడే ఉన్నాడు అలాగే ఎవరు చెప్తారో ఔపనిషదులు అలాగే చెప్తారు అది ఒక అదొక గ్రూప్ది ఒక ట్రైబ్ అది కొంతమంది ఉండేవారు అది అంగీకారం కాని వాళ్ళు వాళ్ళ ఉపనిషదులు కాదు వాళ్ళు ఉపాసకులు అలా ఉండేవారు కానీ ఆ తరువాతి కాలంలో వచ్చినటువంటి పెద్ద కరప్షన్ ఏమైందంటే ఈ ఉపనిషత్తులలో కూడా చొచ్చుకుపోయి ఉపనిషత్తులు కూడా మావే మా సిద్ధాంతాలన్నే చెప్తున్నాయి అని ఒక పెద్ద దండయాత్ర కింద ఉపనిషత్తులను కూడా కల్లోలపరచి వాటి విషయంలో కూడా సమాజంలో సందేహం కలిగే విధంగా వచ్చింది దానికే కలి కాలం అని పేరు అదే కలి అంటే వేరే కలి అని దానికే కలి ఇక్కడ కూర్చు కూర్చున్నా అక్కడ కూర్చుంటే అటు కూడా సౌకర్యంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు రచన ఇదంత ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఆ వాక్యం దృష్ట్యా మీకు తెలిసిపోతుంది అక్కడ బ్రహ్మ అంటున్నారు బ్రహ్మయే చిత్తముగా పుట్టింది అంటున్నారు బ్రహ్మ అంటే ఆత్మ అర్థం ఇట్ ఈజ్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ దట్ బ్రహ్మ ఈజ్ ఆత్మ సో ఆ బ్రహ్మ విచ్ ఈజ్ ది ఆత్మ దాన్ని బ్రహ్మాత్మ అని అదియే చిత్తముగా పుట్టింది బ్రహ్మ చిత్తముగా పుట్టి అంటే ఆ బ్రహ్మ అనే ఆత్మ చైతన్యమునందు వచ్చిన స్పందనే చిత్తముగా భాషించింది అని అర్థం ఇక్కడ ఇది ఎలాగంటే సినిమా తెర మీద పడ్డ కాంతి అని కాంతియే నాయకుడుగా పుట్టింది ఆ కాంతియే నాయికగా పుట్టింది ఆ కాంతియే ప్రతి నాయకుడుగా పుట్టింది అని మనం చెప్పచ్చు ఆ కాంతియే ఇన్ని రూపాలుగానూ అక్కడ పుట్టింది అంటే నిజంగా పుట్టిందనుకున్నారో ఊరికే కనపడుతాయే మాయయా అని చేత సినిమా అంతా కూడా మాయా డ్రీమ్ మర్చెంట్స్ వాళ్ళు వాళ్ళు స్వప్నాలని మనకి మార్కెట్లో విక్రయిస్తారు స్వప్నాలని విక్రయిస్తారు ఎనీవే సో అని వాదులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ప్రశ్న ఈ చైతన్యము ఉచిస్తే బ్రహ్మం అది చిత్తముగా పుట్టినది అన్నారు కదా యథార్థంగా పుట్టేసిందా లేకపోతే ఉరికే అలా కనపడ్డమేనా అది అది టాపిక్ కాబట్టి బ్రహ్మైవ చిత్తం జాయతే ఇది వాదిభి పరికల్ప్యతే వాదులు అలా కల్పిస్తున్నారు తదాతం జాయతే అయ్యా బ్రహ్మే చిత్తంగా పుట్టింది అని మీరు అన్నారు కదా ఆత్మనండిపోని ఆత్మయే చిత్తముగా పుట్టిందని మీరు ఉన్నారు కదా మంచిది మాకు అంగీకారమే మేమేమి కాదంటలేదు కానీ ఒక్క సంగతి మీరు గమనించండి అజాతమైన ఆత్మయే చిత్తముగా పుట్టింది అజాతం జాగతే అది ఎలాగండి అజాతం ఎలా పుడుతుందండి మాయేయా జాజతే సతోహి మాయేయా జన్మ దట్ ఈజ్ ఆల్వేస్ డేర్ ఇప్పుడు సినిమా తెర మీద అగ్నిపర్వతం చూపిస్తాడు అగ్నిపర్వతం పేలినట్టు చూపిస్తాడు లాభాలన్నీ వస్తున్నట్టు చూపిస్తాడు నిజంగా అలా ఉంటే ఆ తెర ఉంటుందా ఆ గోడ ఉంటుందా ఆ బిల్డింగ్ ఉంటుందా మనందరం ఉంటాం అక్కడ ఏమీ ఉండదు అన్నీ ఉన్నట్టు కనపడుతుంది నిజంగా మాయాండి బాబు ఈ సినిమా అనుకునేవారు మొదట్లో సినిమా మొదటిసారి వచ్చినప్పుడు మాయ అనుకునేవారు తర్వాత అలవాటు పడిపోయి మాయంగా కొంత తెలిసి కొంత తెలియతో అలవాటు పడ్డాను మొట్టమొదట మోకా సినిమాలు వచ్చి వాయిస్ ఉండేది కాదు చార్లీ చాప్లిన్ మొదలైనటువంటి మూవీస్ వాయిస్ లేకుండా వచ్చింది ఆ తర్వాత వాయిస్ను కూడా దానికి జత చేసి అది పెద్ద మాయా అయితే ఇంకో చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు సినిమాలో గులాబీ పువ్వు ఉందనుకోండి మీకు గులాబీ పరిమళం ఉండదు సినిమాల్లో తెర మీద గులాబీ ఉంటే హాల్లో గులాబీ పరిమళం ఉంటుందా ఉండదు తెర మీద ఎంటీవోడు ఎన్టీవోడ్ అంటారు పూర్వం అల్లానివారు సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి సిగరెట్ తాగివరు వీళ్ళు వీళ్ళని చూసే మొత్తం చాలామంది సిగరెట్లు నేర్చుకున్నారు ఈ సినిమాలో నేను సో మా మిత్రులందరూ సిగరెట్లు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఎన్టీవోడ్ని వాడిని చూసి నేర్చుకుంటారు సో ఎంటీవోడ్ సిగరెట్లు తాగుతున్నాడంటే మీకు సిగరెట్ వాసన రాదు మీ పక్కవాడు కాల్స్తే రావాలి తప్ప ఆ సినిమా అది రాదు కానీ ఈ మధ్యన మీకు లాసేంజలస్లో ఈ యూనివర్సల్ స్టూడియోలో మీరు అక్కడ సినిమా చూపిస్తారు వాళ్ళు ఆ సినిమా చూస్తే అక్కడ ఉండే పరిమిళాలన్నీ ఇక్కడ వస్తాయి పార్క్కి వెళ్తారు పార్క్కి వెళ్తే సడన్గా మీకు కూడా అక్కడ పార్క్ అంతా బాగా చూపిస్తూ ఉంటారు ఇక్కడ కూడా పరిమిళాలు వస్తాయి అక్కడ గన్ పేలుస్తాడు గన్ పేలుస్తే గన్ స్మోక్ యొక్క స్మెల్ మీకు వస్తుంది అంటే వాళ్ళు అలాగా దాన్ని క్రియేట్ చేశారనమాట అయినా కూడా అది మాయయే ఇట్ ఈజ్ ఆల్ మాయా కాబట్టి ఎందుకో అలాగే చెప్పాల్సి ఉంటుంది ఎందుకో తెలుసిన అజాతం ప్రకృతి పుట్టుక లేదు అనేది దాని స్వరూపం అండి దాంట్లో మార్పు రాదు కాబట్టి మాయా అనేది మీరు పెట్టుకోవాలి ఎస్మాత్ అజాతి ప్రకృతి సస్య ఎందుకంటే మాయ ఎందుకు వచ్చింది అవసరం వచ్చిందంటే ఎందుకనగా తృతి అజాతి ఆత్మచైతన్యానికి పుట్టకపోవుట పుట్టుక లేకుండుత అది దాని స్వభావం ఉండే దాని ధర్మం అది తత అజాతరూపాయా ప్రకృతే అన్యథాభావ జన్మ కథంచిత్ భవిష్యతి దాని స్వభావం స్వరూపము లేక ధర్మము అజాతము ఉపకుండుట అది దాని స్వరూపమై ఉండగా అది పుట్టుట జన్మ జన్మ అంటే ఏమైంది అన్యథాభావ అంటే దాని స్వరూపాన్ని అది విడిచిపెట్టేసి స్వరూపం కాని దానిని స్వీకరించుట అది అన్యథాభావ అంటారు ఈ భావము కథంచితన నవిష్యతి అది ఎన్నటికీ అలాగా అయ్యే ప్రసక్తియే లేదు సుతరాము ప్రకృతి యొక్క భావము సంభవము కాదు అంచేత అభిప్రాయం ఏమంటే పుట్టినది అని మనం ఊరికే అనుకోవడమే తప్ప వాస్తవంలో పుట్టినది ఏమీ లేదు ఇప్పుడు ఉదాహరణకి మీరు కళ కంటున్నారు కళగన్నప్పుడు ఆ కళలో ఒకరికి ఒక కళ వచ్చింది ఏమని ఆ కలలో వాడు పెద్ద పులి అయినాడు వాడు పెద్ద పులిగా ఉన్నాడు ఆ కళలో ఏవో కథలు వింటూ ఉంటారు పెద్ద పులి కథలు అవి కానీ లేదా పరకాయ ప్రవేశం చేసే ఇలాంటి కథలేమో కాశీమజలి కథలేమో గట్టిగా చదివితే రాత్రి నిద్రపోయినప్పుడు కళ వస్తుంది ఆ కళలో వాడు పెద్ద పులి అయినాడు ఇప్పుడు కళలో పెద్ద పులిగా ఉన్నాడు పెద్ద పులిగా ఎవేవో చేశాడు ఈ లోపల కళ పూర్తి అయిపోయింది బయటకు వచ్చింది ఇప్పుడు వీణి యొక్క స్వ ప్రకృతి ఏమిటి మనుష్యత్వం మనుష్యత్వం ప్రకృతి కళలో మనుష్యత్వం పోయి పులి రూపం వచ్చింది ఇప్పుడు వాడి మనుష్యత్వం యథార్థంగా పోయిందా పోలే పులిని నేను అని కలగన్నాడు కాబట్టి మనుష్యుడు కాకుండా పోయాడా లేదు అదేవిధంగా మీ స్వరూపము శుద్ధ చైతన్యం ప్యూర్ లైట్ ఆఫ్ అవేర్నెస్ అది మీ స్వరూపము ఆ స్వరూప అది ఎలాగంటే ప్రాజెక్టర్లో ఉన్న లైట్ కాంతి ప్రకాశము తన మీద ఏవేవో రూపాలు పొందినట్టుగా ఈ శుద్ధ చైతన్యం కూడా నేను పుట్టాను అని నేను ఇదని నేను అదని అన్ని రకాలుగా అది ప్రకా అని అలా అనిపిస్తుంది అలా కనబడుతుంది అంత మాత్రం చేత అది యథార్థము కాదు ఇప్పుడు తెర మీద నాయకుడు ధర్మ మంచి పని చేసేవాడు ఉంటాడు కాబట్టి ఇప్పుడు దీప కాంతి ప్రకాశము మంచిది అని చెప్పగలరా చెప్పలేదు తెర మీద చెడ్డవాడు ఉంటాడు కాబట్టి ప్రకాశము చెడ్డది అని చెప్పగలరా చెప్పలేదు కాబట్టి ప్రకాశము తెర మీద కనబడే ఆపోజిట్ ద్వంద్వాలు ఉంటాయో వాటికి సర్వాద వాటికి అతీతంగా ఉంటుంది తప్ప అక్కడ మంచి జరిగినప్పుడు ఇది మంచి అయిపోయి అక్కడ చెడ్డ జరిగినప్పుడు ఇది చెడ్డైపోయి అలాగేనే ఉన్నది అదేవిధంగా ఆత్మ చైతన్యము కూడా ఒక పరిచ్ఛన్న వ్యక్తిగా భాషించినప్పటికీ అది పరిచ్ఛన్న వ్యక్తి కాదు పుట్టాను పుట్టాను మీరు అనుకున్నా మీరు కుట్టలేదు నేను గిట్టుతాను అని మీరు భయపడ్డా మీకు గిట్టుట లేదు ఎందుకంటే ఆత్మ చైతన్యము మీ భ్రమలకు దానికి సంబంధం లేదు నేను పులిని అని భ్రమపడ్డంత మాత్రాన మీరు మనుష్యత్వాన్ని ఎలా అయితే పోగొట్టుకోరో అదేవిధంగా నేను పుట్టాను గిట్టం గిట్టుతాను అని భ్రమపడ్డా మీకు పుట్టుక గుట్టుత లేవు అనే ఆ విచారం అలాగే సాగుతోంది అనాదేరంతవత్వంచేస్యతి అనంతతాదిమత మోక్ష్యో ఇంకో టాపిక్ ఇది ఇప్పుడు మీరు చూడండి వేదాంత క్లాస్కి వచ్చారు ఎందుకు వచ్చారండి అంటే ఆత్మజ్ఞానం కోసం ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం వేదాంత క్లాస్కి వచ్చారు అందుకోసమే వచ్చారు కదా ఎక్కడేం పళ్ళగంపు ఉందని వచ్చారా ఏదో ఆత్మ దా క్లాసులో వచ్చారు అయితే ఆత్మజ్ఞానం పొందుతా పొందడం కోసం వచ్చారు ఆత్మజ్ఞానం పొందితే ఏమిటవుతుంది అంటే సంసార బంధము తొలగిపోతుంది ఇంకా ఏమవుతుంది మోక్షము కలుగుతుంది అని వచ్చారు ఇప్పుడు ఈ బంధము మోక్షము మోక్షము మాట ఎప్పుడు ఉంటుందో బంధము మాట పక్కనే ఈ మోక్షము బంధము ఇవి యథార్థములా అని ప్రశ్న బంధము యథార్థమైతే మనం అలా అనుకుంటాం మనం సంసార బంధంలో ఉన్నాము అది యథార్థము అది ఆత్మజ్ఞానం వల్ల తొలగిపోతుంది అని అనుకుంటాం మీకు దీంట్లో రహస్యం ఉంది అదేమిటంటే బంధము యథార్థమైతే జ్ఞానము వలన పోదు కర్మ వల్ల తొలదు జ్ఞానం వల్ల తొలగదు బంధం కల్పితమైతే కర్మ వల్ల ఎన్నటికీ పోదు జ్ఞానము వలన మాత్రమే పోతుంది అర్థమైందండి దీనికి మామూలుగా స్టాండర్డ్ స్టోరీ ఒకటి ఉన్నది స్టాండర్డ్ స్టోరీ మీకు తెలుసు సో ఊళ్ళో చాకల ఉంటాడు వాడు పొద్దున్నే బట్టల మూట గాడి దిమ్మిది పెట్టుకుని ఊరు బయట చెరువుకు తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఆ చెరువులో బట్టలను ఉతుకుని ఉతుక్కుని వాటిని ఆరేస్తాడు అక్కడే అక్కడ తాడు ఉంటుంది అక్కడే ఆరేసుకుని మళ్ళీ సాయంకాలం ఈ బట్టలన్నింటినీ మడత పట్టి మడత ఆ గాడి ది మళ్ళీ వాపసు తెచ్చుకుంటాడు కాబట్టి వాడి ట్రేడ్ వాడి వ్యాపారం ఏదైతే గలదో దానికి గాడిద చాలా ప్రధానమైనటువంటి సాధనము ఏమండి ఇప్పుడు పాలు అమ్మకునేవాడికి ఆ పాల సైకిలు పాల డబ్బా ఆ రెండు లేకపోతే వాడి వ్యాపారమే అయి లేకుండా అయిపోతుంది ఆ పాల సైకిలు పాల డబ్బా ఉండాలి అదేవిధంగా చాకలివానికి గాడిగా ఎప్పుడు లెక్కది చాకలివాడు గాడిగా సో ఓ రోజు ఈ గాడిదని కట్టడానికి తాడు పట్టుకు కొంచెం పొడుగాడి తాడు వెళ్తాడు ఆ దాడి గాడిదని అక్కడ చెట్టు కట్టేస్తుంది పొడిగాటి తాటుతో కట్టడం ఎందుకు అది కొంచెం గడ్డి అని వేస్తుంది చుట్టూ అందుకోసం ఆ రోజు తాడు మరిచిపోయాడు ఊరు బయటకు వెళ్ళిపోయాడు తాడు మరిచిపోయాడు ఇప్పుడు మళ్ళీ తాడు కోసం వెనక్కి వెళ్ళడం ఎలా కుదుట్టింది మూట కొట్టుకునే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఎందుకంటే ఈ గాడిద వెళ్ళిపోయిందనుకోండి తా వీడు బట్టలు తుక్కుంటూ ఉంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే మళ్ళీ సాయంకాలం చాలా కష్టపడాలి గాడిదని వదులుకోలేంటే చాకలి గాడిద దే ఆర్ ఆల్వేస్ ఫెగర్ అప్పుడు అటువైపు నుంచి ఒక మహాత్ముడు వెళ్తూ ఉంటాడు ఆయన అంటాడే మడేయలు ఏమిటి సమస్య ఏమిటని అడుగుతాడు మడేళ్ళంటే చాకలి అని అడుగుతుంట సమస్య ఏమిటి అని అడుగుతాడు అడిగితే గాడిదని కట్టడానికి తాడు లేదండి ఎలాగా అర్థం కావట్లేదు అంటే అయ్యో వెజమోహం నువ్వు పంచే ఉత్తు తాడుతో ఉత్తుగా దానిని కట్టివేయి ఎందుకంటే అది గారిద గుర్రం అయితే నువ్వు ఆలోచించాలి కానీ గాది గురించి ఆలోచన ఏముంది నువ్వు ఉత్తు తాడు తీసుకో ఆ ఉత్తిప్తి తాడుతో ముందు దాని కాలికి ముడివేయి ఆ తాడు రెండో వైపు దాకా విడతీ విడతీ విడతీసి మళ్ళీ ఆ ఉత్తు అక్కడ చెట్టుకి ఉత్తుగా ముడివేయి అంతే నువ్వు చేయాల్సింది గాడిగా ఎక్కడికి వెళ్ళదు ఇంకా అక్కడే ఉంటుంది బాగుంది ఐడియా అనుకుని ఆ ఉత్తు తాడు తీసి దాన్ని ఇలా విడదీసి ఒకవైపు గాడిది కట్టి మళ్ళీ రెండో వైపు అటువైపు వెళ్ళి రెండో వైపుని కట్టాడు కట్టితే ఇంకా గాడిగా అది అక్కడే ఉంది అక్కడే తిరుగుతుంది తప్ప దూరం వెళ్ళలేదు ఎందుకంటే కట్టి వేయబడింది కదా కట్టేశారు కదా దాని బంధంలో ఉంది కదా ఇప్పుడు కాబట్టి బంధింపబడింది కనుక అక్కడే ఉంది ఇది పూజ్య స్వామీజీ కథ ఇది ఈ కథ నేను అనుకుంటా అబ్బా ఈ పాయింట్ చెప్పడానికి ఈ కథ తప్ప ఇంకా వేరే ఉపాయం లేదండి మీరు మళ్ళీ ఆరు మాసాల తర్వాత ఈ పాఠం చెప్పాల్సి వస్తే మళ్ళీ ఈ కథే చెప్పాలి ఇంక వేరే ఉపాయం లేదంటే అయిపోయింది సాయంకాలం అయిపోయింది బట్టలన్నీ మూట కట్టేశాడు ఈ మూట గాడిది మీద పెట్టి కొట్టాడు నడవమని అది నడవదు అది కాదలదు ఎక్కడ సమస్య అండి పొద్దున్నేమో ఇప్పుడు ఇంకో అది వెళ్ళట్లేదు ఎంత కొట్టినా వెళ్ళట్లేదు ఈ లోపల ఈ మహాత్ముడు పని పూర్తి చేసుకుని వాపసు వస్తూ ఉంటాడు ఏం ఈ గాడిద కదలటం లేదండి అంటాడు అంటే మరి కట్లు విప్పేవాను అంటాడు కట్లు విప్పడం కడితే కదా అది వెదిమొహం నువ్వు కట్టేవు కదా నా అవును ఆ మరి ఉప్పు అర్థమైంది అప్పుడు పాపం వెర్రి గారిది అలా నిలపడి ఉంది డబ్బులు తింటాం అప్పుడు వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ తాడు ఉప్పి ఆ తాడు జాగ్రత్తగా ఇలా మడత పెట్టుకుని మళ్ళీ దీని కాలు దగ్గరకు వచ్చి ఉప్పి అలా ఉప్పగానే చక్కగా బయలుదేరి వెళ్తుంది అది ఆ గాడిదకి బంధము ఆ గాడిదకి మోక్షం ఇప్పుడు ఆ గాడిదకి బంధం ఎలా వచ్చింది నేను బంధింపబడ్డాను అనుకోవడం చేత వచ్చింది మోక్షం వచ్చింది నా బంధము పోయింది అనుకోవడం చేత వచ్చింది అక్కడ బంధము యథార్థమైనది కాదు మోక్షము కూడా యథార్థమైనది కాదు సంసారుల యొక్క బంధ మోక్షాలు కూడా అట్టివే అయితే మరి సంసారంలోని గాడితో పోలుస్తున్నారా అంటే అక్కడ పోలిక గాడితో పోల్చటం అని కాదు అజ్ఞానం కోసం చెప్పిన దృష్టాంతము అజ్ఞానం అజ్ఞానాంశంలో ఓ రకంగా గాడిదే మరి ఇంకేమన్నమాట అజ్ఞానము అంటే నా స్వరూపములో బంధము లేదు కానీ నేను బంధంలో ఉన్నాను అని వీడు అనుకుంటాడు నా స్వరూ నాకు నేను నిత్యముక్తుడను శంకరుల మాట నిత్యముక్త అంటే సర్వకాలంలో ఎందు నేను ముక్తుడనే కానీ నేను బంధంలో ఉన్నానని భ్రమపడడం చేత నాకు మోక్షం కూడా వచ్చింది అని ఇంకోసారి భ్రమపడాలి అంచేతనే జ్ఞానాన్ మోక్ష నాకు బంధము లేదు అని తెలుసుకుంటయే మోక్షము అంచేతనే మోక్షము నాకు మోక్షం వచ్చింది అన్నట్టుగా ఉండదు అని పాజిటివ్ మోక్షం ఏం లేదు ఇక్కడ నే నాకు బంధము లేదు అని వీడు తెలుసుకుంటాడు కాబట్టి ఈ సంసారము మనం ఏమంటున్నాము ఇది అనాది అని అంటున్నాం అనాది అన్నా కదా అనా జన్మ మరణ ప్రవాహము అనాది అనాది అనాది అని అదంతా నిరూపించి అదంతా ఖండించుకునే ఇక్కడికి వచ్చాము అనాది కానీ జ్ఞానము చేత అంతమవుతుంది అని అంటున్నాం అనాది అయితే అంతమయ్యే ప్రసక్తి లేదు మోక్షము లేదు ఇప్పుడు వచ్చింది అని లేనిది వచ్చే ప్రసక్తి కూడా లేదు కాబట్టి సంసారము అనాది అయి అంతమగుట మోక్షము ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చుట ఈ రెండూ కూడా సిద్ధించవు కాబట్టి ఏమిటి సిద్ధిస్తుంది బంధము కల్పితమే మోక్షము కల్పితమే దీని మీద ద్వైతుల పూర్వపక్షాలు ఉన్నాయి మరి శాస్త్రము యొక్క ప్రయోజనమేమి శాస్త్రము యొక్క ప్రయోజనము కల్పిత బంధమును నివృత్తి చేయుటయే అంటే ప్రయోజనం శాస్త్రానికి అంతేగాని యథార్థమైన బంధమును నివృత్తి చేయుట శాస్త్రము యొక్క ప్రయోజనము కాదు అం చేతనే జ్ఞానం అన్నారు జ్ఞానము ఎందుకంటే కల్పిత బంధాన్ని నివృత్తి చేస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించండి మనం ఏమనుకుంటామంటే బంధాన్ని మనం భావన చేస్తాం నేను బంధింపబడ్డాను ఎలాగ భావన చేస్తాము కేవలము మనస్సు యొక్క స్పందన తప్పించే నేను దుఃఖిని నా ఎందుకు బంధము ఎలా ఉంటుంది తాళ్ళు వేసి కట్టిట్లా ఏముండదు కదా మనస్సులో దుఃఖానుభవం కలుగుతూ ఉంటుంది నేను దుఃఖిని ఈ దుఃఖిత్వం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసినా గురితే అనుకోవడం చేతనే వచ్చింది దాంట్లో ఉన్న సీక్రెట్ ఏమంటే మీరు ఎప్పుడు అనుకుంటారో అప్పుడే ఉంటుందా దుఃఖం మీరు అనుకోవడం మానేస్తే పోతుందా వాస్తవంలో దుఃఖము బంధము మన యథార్థ స్వరూపమైన పక్షంలో మనం నిద్రపోవడానికి కూడా వీల్లేదు ఎందుకంటే నిద్రపోయినప్పుడు బంధం లేదు దుఃఖం లేదు ఏ ఏ సంబంధ బంధం అంటే సంబంధమే సంబంధ ఏమో సంబంధమే వీడు నా కొడుకు ఈమె నా భార్య వీడు నా భర్త వీడు సోదరుడు ఇది సోదరి వీడు మిత్రుడు వీడు శత్రువు ఈ సంబంధానికే బంధం ఉంటారు ఈ సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది వాస్తవంగా ఏమీ రాదు అనుకోవడమే ఇప్పుడు పెళ్లిలో అలా ముడులు వేస్తారు గ్రంథి అంటారు ముడులు వేస్తారు ఎందుకంటే ఆ ముడులు వేయడం వీడి మనస్సులో ఆ గ్రంథి నిర్మాణం అవడం కోసం వీడు మనస్సులో గ్రంథి నిర్మాణం అయితే చెప్పిన కథ చెప్పేది చూడండి వైశాయి కథ వచ్చిందంటే పర్ఫెక్ట్ పూజ స్వామీజీ స్టోరీకి దానికి ఢోకా లేదా స్టోరీ పర్ఫెక్ట్ అంతే అసలు మొత్తం అంతా గ్రంథులే వీడు బతుకంతా గ్రంథులే రఘణానంది మహారాజ్ చెప్తారు పవిత్ర గ్రంథి ఒకటి ఉంటుంది ఎక్కడో గ్రంథి పెడతాడు పవిత్ర గ్రంథిని విశ్రస్య పవిత్ర గ్రంథిని విడతీసి ఏం చేస్తాను మీ నిప్పుల్లో వేస్తాను అంటే దాని బట్టి మీకు ఏం అర్థమైంది పవిత్ర గ్రంథి పవిత్ర గ్రంథిని విడతీసి నీళ్ళ ఓ రెండు నీళ్ల చొక్కలు చల్లి అగ్నవు అలా ఉంటుంది అగ్నవు ప్రాస్యతి అగ్నే వేసేస్తాను సో అదో గ్రంథి అంటే కర్మ కర్మబుద్ధంలో నేను కప్తాను నేను కప్తాను మరి కరెక్ట్ అయితే మరి కర్మ చేయాలి కర్మ చేయాలంటే పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండాలంటే గ్రంథి పడితే కానీ పవిత్ర తరాలు పవిత్ర గ్రంథి విశ్రస్య తర్వాత శిఖ ఎక్కడో గ్రంథి ఉంటుంది కిలకం ఉంటుంది ఈ పిలక ముడివేసి ఉండాలి ముడివేయకుండా ఉండకూడదు స్నానం చేసేప్పుడు మటుకు ముడి తీసి స్నానం చేసేసి మళ్ళీ స్నానం లేని వెంటనే అది ఇదో గ్రంథి యజ్ఞోపవీతం బ్రహ్మ యజ్ఞోపవీతం మూడు ముళ్ళు రెండు ముళ్ళు అని అలా ఉంటుంది కదా అదో గ్రంథి బ్రహ్మచారి అయితే ఒక ముడి వివాహం అయితే మూడు ముళ్ళు అది మరి పల్చగా ఉందంటే ఇంకో ముడి అదనంగా వేసుకోవడం నాలుగు వేసుకోవడం కొంతమంది ఐదు వేసుకుంటాను ఇవ్వగోలు లెక్కలు చెప్తారు నాకు ఐదు ఎందుకు మూడు ఎందుకండి రెండు ఎందుకండి అంటే నేను ఒకటి నా భార్య ఒకటి ధర్మపత్ని సమేతస్య ఇదో ముడి అదో ముడి మరి మూడోది ఎందుకండి అస్తమానం ఉత్తరీయం ఉండాలి భుజం మీద అప్పుడప్పుడు ఉత్తరీయం ఉంటుంది ఉండకపోతుంది వ్యాసంకాలం అప్పుడో కాబట్టి ఉత్తరీయం స్థానంలో మూడో మూడి అని ఇలాగా మూడు నాలుగు ఐదు ముళ్ళు అన్నీ ముడులే పంచ పెట్టుకోవడం పంచంటే ఏమిటి ఐదు ముడులు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంచేతనే దానికి ఈ రకంగా వీడు గ్రంథులలో ఉంటాడు వీడు గ్రంథులు ఈ ముడులు ఇవి ఎంత బలంగా ఉంటే పడిపోతాయంటే మనసులో వాడు హీ కెనాట్ రిగిల్ అవుట్ ఆఫ్ ఇట్ ప్రతి బంధ ప్రతి ముడి కూడా వీడు భావన చేత వేసుకున్న ముడే భావన భావన తప్ప ఇంక ఏమే దేహాభిమానం అనేది ఇలాగా ఉంటుంది ఈ రకంగా తర్వాత చిత్రం ఏంటంటే అనుభవానికి వస్తూ ఉంటుంది ఏమిటో తెలిసినా మీరు భావనని తిరస్కరించారనుకోండి ఏదైనా ఒక పర్టికులర్ భావనని తీసుకురేశారనుకోండి ఆ బంధం కూడా పోతుంది అప్పటికప్పుడే పోతుంది బాహ్యంగా పోవడం కాదు మనస్సులో పోవాలి చిత్త త్యాగ ఏమో సంసార త్యాగ బాహ్యంగా పోవడం ఏమైంది ఊళ్ళో వాళ్ళందరికీ కనపడేట్లా పోతుంది సన్యాసం తీసుకున్నారనుకోండి బాహ్యంగా పోతుంది కానీ మనస్సులో ఉంటుంది మనస్సులో ఉంటుంది పెద్ద సమస్య ఈ బంధము ఈ చిత్రం ఏంటంటే అది యథార్థం కాదు కానీ నిజంగా యథార్థమైన ముడి కూడా అంత బలంగా బంధించదు మనస్సులో వేసే గ్రంథులు అంత బలంగా ఉంటాయి కానీ ఎప్పటికైనా సత్యం ఏమంటే ఏ బంధము యథార్థం కాదు మోక్షం ఎలాగా బంధము యథార్థము కాదని తెలియట ఏ మోక్షము నాకే బంధము లేదు దీంట్లో రహస్యం ఉంది బంధం లేదని ఎలా తెలుస్తుందో తెలిసినా ప్రే ప్రేమ లేకపోవడం వేరు బంధము లేకపోవడం వేరు అది రెండు ఒకటేన మళ్ళీ భ్రమపడతారు ప్రేమ లేకుండా చేసేసుకుంటే బంధం పోతుంది రాంగ్ చాలా తప్పది ప్రేమ ఉన్న చోట బంధం ఉండదు బంధం ఉన్న చోట ఆ మేరకు ప్రేమ కప్పివేయకూడదు ప్రేమతత్వంలో ఉండే రహస్యం ప్రేమ యథార్థమైన ప్రేమ ఉన్నవాడికి బంధం ఉండదు బంధం ఉన్నవాడు ప్రేమించలేడు ఎందుకంటే ప్రేమించాలి అంటే స్వాతంత్ర్యం ఉండాలి బంధంలో ఉన్నవాడు ఏం ప్రేమిస్తాడు బంధంలో ఉన్నవాడు ఏదో ఉక్రోషంతోటో లేకపోతే అహంకారంతోటో ఏదో ఉంటాడంటే డిమాండింగ్ అండ్ ప్రొసెసింగ్గా ఉంటాడు తప్ప లవింగ్ అన్నది కష్టం ఎప్పుడైతే బంధ విముక్తి అయిపోతుందో అప్పుడు అప్పుడు యథార్థమైనటువంటి ప్రేమ ఆవిష్కృతమవుతుంది కాబట్టి ఇవన్నీ చాలా లోతైన విషయాలు అఖండ స్వామి నిసర్గదత్త మహారాజ్ అనేవారు మరి అది అర్థం చేసుకోవడం చాలా కష్టం ఆయన ఏమనివారంటే డోంట్ బి ది హస్బెండ్ బీ ది లవ్ ఆఫ్ ది హస్బెండ్ అనేవారు బి ది వైఫ్ బీ ది లవ్ ఆఫ్ ది వైఫ్ సాధారణంగా మనం ఎలా ఉంటామంటే మానవులు ఎలా ఉంటారంటే హస్బెండ్ అని అనుకుంటాడు వైఫ్ హస్బెండ్ని ఆ హస్బెండ్ ఏమిటి వైఫ్ని డిమాండ్ చేస్తాడు పొజెస్ చేస్తాడు ఎక్స్ప్లాయిట్ చేస్తాడు వైఫ్ ఏం చేస్తుంది హస్బెండ్ని పొసెస్ చేస్తుంది కోతిని ఆడించినట్టుగా ఆడించే ప్రయత్నం చేస్తుంది సో అలా వర్ణించారు భాగవతంలో మృగీవ వృంజనోపాఖ్యానంలోనూ అక్కడ సో అంటే హస్బెండ్ తన చెప్పు చేతుల్లో ఉండాలి అని వైఫ్ ప్రయత్నం చేస్తుంది భార్య నాజప్పు చేతుల్లో ఉండాలి అని వీడు ప్రయత్నం చేస్తాడు ఈ విధంగా భర్తగా భార్యగా ఒకళ్ళని మరొకళ్ళు డిమా డామినేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఒకప్పుడు వీడు డామినేట్ చేస్తాడో ఆమె లొంగి ఉన్నట్లు కనబడుతుంది లొంగి ఉండడం అనేది ఏమీ లేదు సృష్టిలో లొంగి ఉన్నట్లు కనబడుతుంది అంతే ఆ పరిస్థితులను బట్టి సరే వీడి మోహన్లయ్యాన్ని లొంగి ఉన్నట్టుగా అనిపిస్తుంది దుర్జు దీనికి సంస్కృతంలో న్యాయం ఒకటి ఉంది దుర్జన స్ష్యత ఇది న్యాయన వీడు నటిస్తాడు నటించడం అంటే ఏదో ఇంకా సహవాసంలో అలాగే ఉంటుంది సహవాసము అంట అంటే కోఎగ్జిస్టెన్స్ మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్ దీనివల్ల ఏమవుతుందంటే ఇద్దరికీ బంధమే అంటే ఇద్దరికీ ప్రేమ యొక్కను కలగదు ప్రేమ ఆవిష్కృతం కాదు బంధమే ఉంటుంది అంచేతనే నిసర్గదత్వ మహారాజు అని ఇవర్ డోంట్ బి ది హస్బెండ్ బి ది లవ్ ఆఫ్ ది హస్బెండ్ చాలా లోతైన విషయం కాబట్టి సంసార బంధము కల్పితము టు దేన్ మోక్షము కూడా కల్పితమే అంచేతనే జ్ఞానాన్మోక్ష అనేది సంభవమైనది అండ్ లోకంలో ఏదో అధ్యాత్మ విద్య అని ఇదని ఏదైనా అంటారు కానీ వాళ్ళు ఏమీ సరిగ్గా తెలిసి చెప్పి ఇదేమి ఉండదు ఏదో నేను ఏదో ఎవరైనా విమర్శిస్తున్నారని అలా అనుకోద్దు మీరు నేను ఒక మేకింగ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ ఉన్న పరిస్థితిని నిష్పక్షంగా చెప్పే ప్రయత్నం అంటకండి ఇంకా కాబట్టి ఆత్మస్వరూపము నన్ను తెలిసి ఆత్మ విచారము చాలా అరుదైన సమాచారం నీకు సర్వత్రా లభ్యం కాదు ఆత్మవిచారం ఏవో కర్మలు ఉపాసనలు ఉంటాయి తప్ప వాటి స్థానం వాటికి ఉన్నది ప్రతి మనిషి వాటికి ఉన్నా ముందుకు రావాల్సి ఉంటుంది కానీ ఆత్మ మాత్రం చాలా విలువైనది చాలా అరుదైనది కూడా ఓ కేజీ బంగారం కావాలంటే సరిగ్గా సంపాదించవచ్చు కానీ ఆత్మవిచారం కావాలంటే లభించదు ఎవడు విచారిస్తారండి ఈ పుట్టుక ఈ సంబంధాలు వీటి ఇవన్నీ కల్పితములు ఈ మాటలు అసలు పలికిబడే మీకు కనపడ్డట ఎందుకంటే ఆ సందర్భం అటువంటిది